తర్వాత సర్వారంభ పరిత్యాగి ఇవన్నీ ఇక్కడ చేసేటువంటి విచారం ఏదైతే ఇది మామూలుగా లోకంలో ప్రసిద్ధంగా జనుల హృదయములలో నాటుకొని ఉండే భావజాలం ఏదైతే ఉంటుందో దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఇక్కడ పూర్తి విరుద్ధం ఈ మాట కూడా నేను రెండు మూడు క్లాసుల నుంచి చెప్తూనే ఉన్నాను ఇప్పుడు రంభ అంటే కర్మ సర్వకర్మ పరిత్యాగము సర్వారంభ పరిత్యాగి అంటే సర్వకర్మ పరిత్యాగము ఏమంటే కర్మను ఎలా పరిత్యాగం చేస్తారు బ్రతుకు ఉన్నంత కాలం కర్మ ఉంటుందిగా నహి దేహభృత శక్యం త్యక్తు కర్మాణ్యశేషత కర్మలను పూర్తిగా నిశేషంగా విడిచిపెట్టుట దేహంలో ప్రాణం ఉన్నంత వరకు సంభవమే కాదు అనే కదా శ్రీకృష్ణుడు చెప్పాడు మళ్ళీ ఇప్పుడు సర్వారంభ పరిత్యాగిస్తున్నాడు ఏమిటి ఆరంభమును కర్మలను విడిచిపెట్టుట అంటే అర్థమేమిటి కర్మలను విడిచిపెట్టుట అంటే కర్తృత్వమును విడిచిపెట్టుట అని అర్థం చేస్తున్న పని కాదు ఇప్పుడు సర్వారంభ పరిత్యాగి అన్నాడు కాబట్టి ఆరంభ అంటే కర్మ కనుక పాఠం చెప్పడం కూడా కర్మే కనుక ఇదిగో నేను కర్మను విడిచిపెట్టేస్తున్నాను అని నేను పుస్తకం మూసిన ఆధారణ నేను వెళ్ళిపోయారనుకోండి అప్పుడు నేను సర్వారంభ పరిత్యాగం అవుతానా అవను ఎందుకని పుస్తకం అయితే మూసేసేనే కానీ నడక మానేది కదా నడక నడుస్తున్నాను కదా నడక కూడా కర్మేగా దారిలో ఎవరో దండం పెడితే శుభం అంటున్నాను మాట్లాడడం కూడా కర్మేగా ఇంటికి వెళ్ళి భిక్షను ఓపెన్ చేసుకుని డబ్బా ఓపెన్ చేసుకుని తిని కూర్చుంటాను కూడా కర్మేగా కర్మలని మానేయటం కుండరు కాబట్టి అక్కడ కర్మలను త్యాగము చేయుట అంటే అభిప్రాయం ఏమంటే కర్మలయందు మనిషికి ఉండే కర్తృత్వమును త్యాగము చేయుట ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి కర్మ అంటే కర్మల ఎందలి కర్తృత్వమును సన్యసించుటయే అదే కర్మ సన్యాసము సన్యాసి అంటే కర్మసన్యాసని అర్థం సన్యాసి అంటారు సాయం కట్టుకున్న వాళ్ళని సన్యాసి అంటారు ఏదో సన్యాసించాడు అన్నమాట ఏమిటి సన్యాసించాడు లోకంలో ఎవనుకుంటారంటే భార్యని సన్యాసించాడు అనుకుంటారు భార్యని విడిచిపెట్టాడు పిల్లల్ని విడిచిపెట్టాడు లేదా ఉద్యోగం మానేశాడు అది సన్యాసం అనుకుంటారు అవన్నీ సెకండరీ ఇన్సిడెంటల్ సన్యాసం అంటే మెయిన్ ఏమిటంటే కర్మ సన్యాసం కర్మ సన్యాసం అంటే ఏమిటి కర్మలను మానేసి పుట్టుకుంటాడు ఆ సన్యాసి నిజానికి సన్యాసం తీసుకోకముందు నాలుగు కర్మలు చేస్తే సన్యాసం కూర్చుకున్న తర్వాత పది కర్మలు ఉంటాయి పని ఎక్కువ సన్యాసి చేసేంత పని గృహస్థు చేయనే చేయడు గృహస్థుకి సెలవులు ఉంటాయి సబ్బ్యాటికలు ఉంటాడు ఇదంటాడు అదంటాడు ఖాళీగా కూర్చుంటాడు పిక్నిక్లు వింటాడు ఇన్ని చేస్తాడు గృహస్థుడు సన్యాసికి ట్వంటీ ఫోర్ సెవెను అలా పోతూ ఉంటుంది ఆ కర్మ ప్రవాహం మరి ఏమిటి సన్యసించినట్టు వీడు ఏ కర్మలను ఎక్కడ సన్యసించాడు అంతకు ముందున్న కర్మల కంటే ఎక్కువ కర్మలు నేను ఎత్తికెత్తుకున్నట్టుగా కనపడుతుంది కదా అంటే ఇక్కడ రహస్యం ఏమంటే బాహ్యంగా చూసినట్లయితే చాలా కర్మలను చేస్తున్నట్టు భాషించినా ఆ సన్యాసికి తాను కర్మలను చేస్తున్నాననే దృష్టి ఉండదు ఆ ఐడెంటిఫికేషన్ ఉండదు దానికే కర్తృత్వం ఉంటాం సన్యాసి ఐడెంటిఫై అవ్వడం ఇంట్లో ఉంటాడు కానీ ఇల్లు నాది అన్నాడు చూసానా ఈ రహస్యం ఎంత నిజంగా ఇంట్లో ఉంటాడు ఇల్లు నాది అండదు సంచి పట్టుకుంటాడు సంచి నాది అండు ఇది బాగుంది తేలికే ఉంది కదా సింపుల్ సో అది సన్యాసం పది మందితో కలిసిమెలిసి ఉంటాడు ఎవళ్ళని నావాడు అండడు అందరూ మనవాళ్ళే ఎవళ్ళు మనవాళ్ళు కాదు ఎవళ్ళు మనవాళ్ళు కాదు అందరూ మనవాళ్ళే అలా ఉంటుంది తప్ప సన్యా లౌకికులు ఎలా ఉంటారు ఇదిగో వీళ్ళు అరడదుల మంది నా వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరూ నా వాళ్ళు కాదంటాడు అలా ఉండదు కాబట్టి సన్యాసము అంటే కర్తృత్వ సన్యాసమే సన్యాసం ఆ కర్తృత్వాన్ని ఎన్ని కర్మలను చేసుకున్నా దేని కూడా కర్తృత్వ భావన లేకుండా ఉండడము భక్తుని యొక్క లక్షణం అందుతనే ఎవడైనా ఒక లేచి నేను ఇప్పటికీ పది యజ్ఞాలు చేశాను పదకొండు నారాయణ హోమాలు చేశాను పన్నెండు చండీ యాగాలు చేశారు అని చెప్పాడనుకోండి అది భక్తిలో అది లోపమే అయి అజ్ఞానమే ఆయన తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అర్థం కానీ ఎందుకంటే కర్తృత్వం ఉంటే వాడు యథార్థమైన భక్తుడవు ఈ భక్తి ఈ గీతలో ఉండే భక్తి లోకంలో ఉండే భక్తికి దీనికి పొంతనసలు కుదరదు కాబట్టి అది సర్వారంభ పరిత్యాగి శంకరులు సర్వారంభ పరిత్యాగి అనేదాన్ని చాలా చక్కగా వర్ణించారు ఆయన అభిప్రాయం ఆయన ఏమని చెప్తున్నారంటే సర్వ కామ్య కర్మ పరిత్యాగి అని అర్థం మీరు ఓ కర్మ మొదలుపెట్టారనుకోండి ఒక ఆయన గణపతి హోమం మొదలుపెట్టాడు పురోహితుడిని పిలిచి డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టి సామగ్రి అంతా తెచ్చుకుని పురోహితుని పిలిచి ఆఫీస్కి సెలవు గణపతి హోమం మొదలుపెట్టాడు ఏమిటండి గణపతి హోమం చేస్తున్నారు ఏమిటండి అంటే ఈ మధ్యన గ్రహస్థితి బాగులేదండి ఎవరినో అడిగితే ఆయన గణపతి హోమం చేసుకోమన్నాడు అందుకోసం చేసుకుంటున్నాడు అంటాడు గ్రహస్థితి బాగులేదని మీరెందుకు అనుకుంటున్నారు ఏ బేసిస్ మీద అలా అనుకుంటున్నారు అంటే దుఃఖాలు వస్తున్నాయి సుఖాలు రావట్లేదు అంచేత గ్రహస్థితి బాగులేదని నిర్ధారణ చేశాను అంటే ఇప్పుడు అంటే ఏమిటి మీ జీవితంలో అసలు లేదా సపోజ్ జీవితంలో సుఖం లేకుంటే దుఃఖము దుఃఖము కానీ కాదు సుఖమనే రిఫరెన్స్ ఉంటే దుఃఖం దుఃఖం అవుతుంది తప్ప సుఖమనేది లేదు అనే మాట లేదు సుఖం ఉన్నది దుఃఖం ఉన్నది మరి గ్రహస్థితి బాగులేదు అని ఎందుకంటున్నారు అంటే దుఃఖాలు వస్తున్నాయి సుఖాలు రావట్లేదు సుఖం అనేది లేదా మీ జీవితంలో ఉంది సుఖం ఉంది మరి ఇంత గ్రహస్థితి బాగలేకూడదు అంటే కాదండి గత మూడు నెలల్లో సుఖాలు రాలేదు దుఃఖాలు వచ్చాయి మూడు నెలలు దీన్ని ఎవరు లెక్కలేమన్నాడు ఆరు నెలలు లెక్క మూడు నెలల్లో దుఃఖాలు వచ్చాయి ఎన్ని దుఃఖాలు వచ్చాయి మూడు దుఃఖాలు వచ్చాయి ఎన్ని సుఖాలు వచ్చాయి జీరో సుఖాలు వచ్చాయి గత ఆరు నెలలు లెక్కమే లెక్క వేస్తే ఏమిటవుతుంది ఎన్ని దుఃఖాలు ఉన్నాయి దుఃఖాలు పెరుగుతాయి ఐదు అయ్యాయి దుఃఖాలు సుఖాలు ఏన్నాయే రెండు అయ్యాయి కాబట్టి అసలే లేవనే మాట తప్పు కదా అయినా కూడా మరి గ్రహస్థితి బాగులేదు కదా ఐదు దుఃఖాలు రెండు సుఖాలు ఉన్నాయి గత సంవత్సరం లెక్కవే లెక్క వేసి ఇవి ఏడు అవి ఏడు ఉన్నాయి సరిపడింది గ్రహస్థితి ఉంది బాగులేదు ఎందుకంటే ఈ అర్థం అంటే చెప్పారు ఐ హోప్ యూ గాట్ ఇట్ కాబట్టి గ్రహస్థితి బాగులేదన్నది ఇదో భ్రమ ఎందుకంటే మనుష్య జీవితంలో సగం సుఖాలు సగం దుఃఖాలు ఉంటాయి అది లా ఆఫ్ నేచర్ లా ఆఫ్ నేచర్ ఒక సంవత్సరంలో పొగళ్ళు ఎన్ని రాత్రులు ఎన్ని ఉంటాయో చెప్పండి ఎన్ని ఉంటాయి పొగళ్ళు మూడు వందల అరవై ఐదు ఉంటాయి రాత్రులు ఎన్ని ఉంటాయి మూడు వందల నలభై ఏమండి ఈక్వల్ ఉంటాయి ఈక్వల్ ఉంటాయి మీ జేబులో ఐదు నాణ్యములు ఉన్నవి ఓకే బొమ్మలు ఎన్ని ఉంటాయి బోరుసులు ఎన్నుంటాయి చెప్పండి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఎన్నుంటాయి ఐదు బొమ్మలు ఐదు బోరుసులు ఉంటాయి అవునండి కాబట్టి ఇది సుఖ దుఃఖాలు అలాగే ఉంటాయి జీవితంలో సుఖ దుఃఖాలు అలాగే ఉంటాయి కాబట్టి గ్రహస్థితి బాగులేదు కాబట్టి గణపతి హోమం చేస్తున్నాను అంటే అది కామ్యకరం అవుతుంది ఏమోనండి గణపతి హోమం చేయాలనిపించింది నాకు గణపతి ఉపనిషత్తు అంటే ప్రీతి నిప్పు అగ్నిని మ్రేల్చి గణపతి ఉపనిషత్తుని చెప్తో స్వాహాకారంతో ఓ నాలుగు నేతృక్కలు ఆ గణపతి అగ్నిలో వ్రేల్చి ఆ ఈశ్వరుని ఆరాధించాలనిపించింది నాకు అందుకోసం నేను ఆరాధిస్తున్నాను నాకే కోరిక కోసం ఆరాధిస్తున్నది కాదు అని మీరంటే అది సర్వారంభ పరిత్యాగీయే అవుతుంది కర్మని చేసినా కూడా సర్వారంభ పరిత్యాగీయే అవుతుంది సరె ఎంత చిత్రమైన విషయం శంకరులు సర్వారంభ పరిత్యాగీ ఆరభ్యంతే ఇది ఆరంభా సో అంటే ఆరంభించబడేవి అని దాని వ్యుత్పత్తి ఆ వ్యుత్పత్తిని బట్టి ఆరంభాహ అంటే అర్థం ఏమిటి కర్మాణి ఉంది కర్మాణి అనే మాట ఉంది కొంచెం ముందుకు ఉందండి కొంచెం జంపు చేస్తే మీకు కర్మాణి అనే మాట కనపడుతుంది ఓకే భాష్యకారులు అలా ఈ జీ అర్థాలు రాయడం ఉంటుంది ఉత్తర మీద ఉంటుంది అర్థం కాబట్టి ఆరంభా అంటే అర్థం ఏమిటి కర్మలు అయితే ఇప్పుడు కర్మల్ని విడిచిపెట్టేయాలి అండి ఏ కర్మలు ఏ కర్మల్ని విడిచిపెట్టేయాలి ఇహాముత్ర ఫలభోగా కామహేతుని కర్మాణి వాటిని విడిపెట్టేయాలి ఇహలోకంలో ఒక ఫలమును అపేక్షించి మీరు కర్మ చేస్తుంటే అదిగో అది బంధించే కర్మ అవుతుంది అటువంటి కర్మను మీరు విడిచిపెట్టేయాలి అంటే అర్థం కామ్య కర్మ వాళ్లను విడిచిపెట్టేయాలి ఎలాంటి కోరిక ఉందనుకోండి కామన ఉన్నది ఆ కోరిక తీరడం కోసం కర్మ చేశారు కర్మ చేస్తే కోరిక తీరిపోయింది ఇప్పుడు ఇంకా కోరిక లేదుగా కోరిక తీరిపోయిందిగా ఇంకా కోరిక లేదుగా కాబట్టి నిష్కామం అవుతున్నాం కదా తప్పు తప్పు ఎందుకంటే మీరు ఒక కోరిక ఉన్నది ఆ కోరిక తీరడం కోసం కర్మ చేశారు కోరిక తీరింది ఆ కోరిక తీరుతోనే అరడజను కొత్త కోరికలు పుడతాయి ఇది ఒక రేషియో ఉంది వన్ రేషియో రేషియో బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియా మొన్నాడు పొద్దున్నది ఎన్ని బ్యాక్టీరియా అవుతుంది ఆరు బ్యాక్టీరియా అవుతుంది వన్ రేషియో ఒకటి కానీ ఉండదు ఒకటి ఆరు అవుతుంది కాలనీ బ్యాక్టీరియా అలా పెరిగిపోతుంది ఇప్పుడు మీరు పెరుగులో తోడు వేస్తారు పాలల్లో తోడు వేస్తారు ఎంత తోడు వేస్తారు ఒక్క చుక్క తోడు వేస్తారు అంటే ఒక్క చుక్క పెరుగు వేస్తారు ఆ ఒక్క చుక్క అది బ్యాక్టీరియా వేశారంటే మీరు దాంతో ఆ ఒక్క చుక్క వేసినప్పుడు ఆ చుక్క చోటే పెరుగు అవుతుందా మొత్తం పాలంతా పెరుగు అవుతుందా అలాగే బ్యాక్టీరియాలు అలాగే వ్యాపిస్తాయి ఈ కోరికలు బ్యాక్టీరియా ఉంటుంది ఒక కోరిక తీరగానే మీకు ఎన్ని కోరికలు పుట్టుకొస్తాయి మీకు దృష్టాంతం చెప్తా పుత్ర సంతానాన్ని వాడు కోరుకున్నాడు తప్పే ఉంది పుత్రుడు పుత్రాలని కోరు అందరూ కోరుకుంటారు పుత్ర సంతానాన్ని కోరుకున్నాడు కోరుకుంటే పుత్రకామేష్ఠి అనే ఒక యాగం ఉన్నది అది మొదలుపెట్టాడు పెద్ద యాగం అది చేశాడు ఈ రోజుల్లో స్టెబిలిటీ క్లినిక్ అండి చూసారా అదే పుత్రకామేష్ఠి యాగం అంటే ఈ స్టెరిలిటీ క్లినిక్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంతానం కలగడానికి ఉన్న ఆటంకం ఏదో ఉంటుంది ఆ ఆటంకాన్ని పసిగట్టి సరైన వైద్యులైతే పిచ్చి పిచ్చి స్టెరిలిటీ క్లినిక్ నేను చెప్పట్లేదు సరైన వైద్యులైతే సైన్స్ ప్రకారంగా అదొక స్పెషాలిటీ అలాగంటే స్పెషలైజ్ చేసినటువంటి ఎక్స్పర్ట్ ఫిజీషియన్ అవి ఉండాలి పురుషుడు కానీ స్త్రీ సంతానం కలగట్లేదు అని వెళ్ళినట్లయితే భార్యాభర్తను ఇద్దరినీ కూడా పిలిచి వాళ్ళిద్దరితోటి కూడా సంప్రదించి ఇద్దరికీ కూడా పరీక్షలు హార్మోన్స్ ఇవి పరీక్షలన్నీ చేసి భర్త బాగానే ఉన్నాడు భార్యకి ఏదో కొంత సంతానం కలగటానికి ఏదో ఆటంకము గలదు అని దాన్ని పసిగడతారు పసిగట్టి ఆ ఒక వైద్య ప్రక్రియని ప్రారంభిస్తారు దానికి మూడు మాసాలు టైం పడుతున్నాయి దాని పుత్రకామేష్టి యజ్ఞము అంటే వెళ్ళింది పుత్రకామేష్టి ఇటు వచ్చి మోడర్న్ వెర్షన్ ఆఫ్ పుత్రకామేష్టి ఏమండి ఎర్లియర్ వెర్షన్ ఆఫ్ పుత్రకామేష్టి ఎలా ఉంటుంది ఎర్లియర్ వెర్షన్ ఆఫ్ పుత్రకామేష్టి ఎలా ఉంటుందంటే దేవ అగ్ని వేల్చి దేవతలకు హోమముని చేయుట ప్రార్థనలు వాటిని చేయుట ఆ విధంగా ఉండేది ఎర్లియర్ వెర్షన్ ఆఫ్ పుత్రకామ్యష్టి అది ఎర్లియర్ వెర్షన్ ఇప్పుడు ఇది మోడర్న్ వెర్షన్ ఏదైనా పుత్రకామేష్ట ఆ పుత్రకామేష్టి యాగాన్ని చేశారు చేస్తే ఆమె గర్భవతి అయినది ఆమె సంతానములు కన్నది మీకు నిష్కాములు అయిపోతారా మీరు ఇందటి ఆస్పెక్ట్ మిగతా కామలను నేను అంటా దాంట్లోనే మీకు నిష్కాములు అయిపోతారా అయిపోరు నెక్స్ట్ ఉంటుందో తెలుసిన ఈ కుర్రవాడికి సెయింట్ యాన్స్ స్కూల్లో సీటు రావాలి వీడి ఇంజనీర్ కావాలి వీడికి ఎక్కువ వైరాగ్యం ఉండకూడదు వీడు మేము చెప్పిన అమ్మాయినే పెళ్ళాడాలి ఆ పెళ్ళాడిన తర్వాత కూడా మా చెప్పిన మాట ఇద్దరూ కలిసి మా చెప్పిన మాటే వినాలి ఇవన్నీ కోరికలు ఉంటాయా ఉండవా ఈ కోరికలు తీరడానికి ఇంకా పూజలు అవి చేస్తూ ఉంటాడు అంటే చెప్పాను కాబట్టి కోరికలను తీర్చేసి నిష్కామైపోయే ఉపాయం అది కాదు ఎందుకంటే కోరిక తీరేప్పటికీ ఇంకో కొన్ని కొత్త కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి ఆ మాట నేనేదో కల్పించి చెప్పానని మీరు అనుకోద్దు కామహేతువు మీరు కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మల నుండి కామనలు పుడతాయి కామనల నుండి కర్మలు పుడతాయి మీరు ఆ సైకిల్లో చిక్కుకుంటారు చిక్కు మొత్తం సమాజం అంతా కూడా ఈ కామ్య కర్మల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది సమాజం అంతా సమాజం అంతా కూడా మీరు కూడా అదే ప్రవాహంలో కొట్టుకుపోవాలనుకుంటే మీ ఇష్టం మీరు సమా ఆ ప్రవాహానికి ఎదురీదాలనుకుంటున్నారా దెన్ కమ్ టు గీత గీత అంటే ఎదురీత ఎదురీత అనే మాట విన్నారా ఎప్పుడన్నా ఈత ఈత కొట్టడం అంటే ఎదురీతయే ఈత డౌన్ ది స్ట్రీమ్ ఇంక ఈతే ఉంది అలా ఉంటే అదే తీసుకుపోతుంది ఎదురీతకే ఈత మీరు ఎదురీయ ఎదురేదాలనుకుంటే గీత మీకు కాదండి మేము ఎదురేదాం మాకు చాలా కోరికలు ఉన్నాయి మా కర్మలు చేసుకుంటాం అంటే గీత ఇస్ నాట్ మంచి ఫర్ యూ ఇక్కడ గీతలో కామ్యకర్మ కంట్లో కలికానికి కూడా ఇక్కడ మిగలదు గీత యొక్క లక్షణం అటువంటిది కాబట్టి అటువంటి కామ్యకర్మలు ఎటువంటి కామనలు ఉండొచ్చు ఇహ లోకానికి సంబంధించిన కామనలు కావచ్చు పరలోకానికి సంబంధించిన కామనలు కావచ్చు అముత్ర ఫల త్వరలోకము అంటే ఏమిటి మేము మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి స్వర్గంలో రంభ ఉర్వశి తినోత్తమ ఘృత చి మొదలైన అప్సరసుల యొక్క నాట్యాన్ని చూడాలి ఎందుకు చూడడం నాట్యం నాట్యం చూడడం ఎందుకు నాట్యాన్ని చూస్తుంటే కొంచెం అంబరాసింగ్గా కూడా ఉంటుంది సో ఎనీవే వై షుడ్ బ్యూ సీ నాట్యం అన్నెసెసరీ కదా ఏదో లౌకికులు భోగపరాయంగా ఇవ్వ చేస్తూ ఉంటారు మనం అవన్నీ చేయాలా నాట్ నెసరీ సో స్వర్గంలో అవన్నీ చూడొచ్చు ఎందుకు చూడడం స్వర్గంలో ఇంకా ఏవో భోగాలను అనుభవించచ్చు సో దిస్ కైండ్ ఆఫ్ ఆ పర పరలోక భోగములైన ప్రీతి అది కూడా కామన్ అయ్యే చాలా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే సమాజంలో ఈ కామ్యకర్మలు బాగా బలంగా నాటుకుని ఉన్నాయి నిత్యకర్మల్ని ఉడిచిపెట్టేశారు జనాలు నిత్యకర్మ చేయడం సూర్యోదయం అవుతుంటే అర్ఘ్య ప్రధానం చేయడు గాయత్రీ గపన చేయడు తీర్థయాత్ర చేస్తాడు అక్కడెక్కడో సహస్రానుపూ ఎందుకంటే కోరిక ఉంది కాబట్టి సహస్రం నువ్వు నిత్యం సంహానం చేయాలి చేస్తున్నావా ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చావా ఎప్పుడైనా జపం చేసావా అదే అసలు నాకు అని కాదు కానీ ఎక్కడో ఓ దేవాలయం మీద పూజిస్తే కోరికలు తీరుతాయంటే వీళ్ళు అక్కడ క్యూలో నిలబడతాడు ఏంటి క్యూలో నిలబడి అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేస్తాడు ఈ క్యూ కదలటం లేదని ఇండిహం ఎవడు నిలపడమన్నాడు అక్కడ నువ్వు ఇంట్లో హృదయంలో ఈశ్వరుని విస్మరించుకుంటే పోయి కానీ అక్కడ క్యూలో నిలబడి వాడి మీద కంప్లైంట్ చేస్తానంటావేంటి వాడి మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు గంటకి అరవై నిమిషాలు ఉంటాయి నిమిషంలో ముగ్గురికి దర్శనం అరేంజ్ చేస్తే గంటకి ఎంతమందికి దర్శనం చేయగలిగిస్తాడు అతను నూట ఎనభై మందికి దర్శనం చేయగలిస్తాడు గంటకి నిమిషానికి ముగ్గురు చొప్పున నూట మందికి దర్శనం అవుతుంది గంటలో పద్దెనిమిది మంది ఉంటే ఎప్పుడు చేయిస్తాడు దర్శనం వీళ్ళందరికీ దిస్ ఇస్ ఆల్ ఎ క్రేజ్ దట్ ఇస్ నో లాజిక్ ఇన్ దట్ క్రేజ్ అందరూ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎందుకు చూడాలి మన బాలాజీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ చూడొచ్చు పద్మారావు నగర వాళ్ళందరూ ఈ వెంకటేశ్వర స్వామిని చూస్తే సరిపడుతుంది ఊరికే తిరుపతి బస్సులు ఎక్తి అక్కడ అలరి చేయడం కంటే ఈ ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తే అందరూ వెంకటేశ్వర స్వామి సేమ్ ఇస్ నో డిఫరెన్స్ యూ షుడ్ ప్రమోట్ ది టెంపుల్ ఇన్ యువర్ బస్తి ఇదంతా కామర్స్ భక్తి కామర్స్ హోమ్ బిజినెస్ అని ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది దాని పేరు హోమ్ బిజినెస్ అంటే సో ఇప్పుడు నేను చెప్పింది మీరు నన్ను కొంచెం నేను హార్షంగా చెప్పానని మీరు అన్నట్లయితే నేను అంగీకరిస్తా ఎస్ ఐ హ్యావ్ టోల్డ్ లైక్ దాట్ నేను కొంచెం అకామిడేట్గా చెప్పాలి అంటే కూడా దానికి కూడా నేను తలొక్కుతా కానీ మీరు నన్ను నిలదీసి కాలర్ పట్టుకుని ఎరా నువ్వు శాస్త్రంలో భాష్యకారులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా చెప్పేవా అంటే ఎస్ అని చెప్తాను అంట్లో మళ్ళీ సందేహమే లేదు కనుక ఇహ అముత్ర ఫల భోగార్థాన్ని ఫలమును భోగించాలనేటువంటి సంకల్పంతో కర్మలను చేస్తూ ఉండడం ఆ ఫల దాని నుంచి కామహేతుని మళ్ళీ కొత్త కొత్త కామనులను పుడుతూ ఉండడము ఇది కర్మలు సర్వారంభా అవి సర్వారంభములు అంటాయి తాన్ పరిత్యక్తు శీలం అస్య ఇది సర్వారంభ పరిత్యాగి అటువంటి కామ్యకర్మలను విడిచిపెట్టే స్వభావము కలిగి ఉంట ఎప్పుడో ఒక కామన కలిగి ఆ కామనకి కర్మ చేద్దామనుకుని పోల్లే వద్దులేని విడిచిపెట్టేసి అలా బై వెరీ నేచర్ శీలార్థంలో ఇన్ అనే ప్రత్యయం కనబడుతుంది అక్కడ ప్రత్యాగి అని ఉంది కదా ఇన్ అని ఆ ఇన్నే ఇది సో ఆ ఇన్ అనే ప్రత్యయము ఇన్ అంటే అది ని నిహి అంటారు అదే ప్రత్యయం నిత్ ఆ ప్రత్యయానికి అర్థము శీలము స్వభావము అనే అర్థంలో వస్తుంది అంటే బై వెరీ నేచర్ ఆ మనిషి యొక్క స్వభావమే అట్టిది కామనతో కర్మని చేయడం కామన ఉదయిస్తే ఈ కామనని మనం ఎందుకు పర్స్యూ చేయాలి దీన్ని విడిచిపెట్టేయాలి అని ఆలోచించుకుంటాడు తప్ప ఈ కామన తీరాలంటే ఏం కర్మను చేయాలి అని ఆలోచించాడు ఇప్పుడు ఎవరో మన హాలీవుడ్ స్టార్ హాలీవుడ్ కాదు కొన్ని బాలీవుడ్ స్టార్ని చూడాలని కోరిక పుట్టిందనుకోండి సపోజ్ ఎవడనో స్టార్ని చూడాలని కోరిక పుట్టింది విడి కోరిక పుడితే వివేకవంతుడు ఏం చేస్తాడు కాలేజీ స్టూడెంట్ కాలేజీ స్టూడెంట్ వాడు చెప్తున్నాడు అడిగి స్టార్ని ఎవడమో చూడాలని కోరిక పుట్టింది కోరిక పుట్టడంలో తప్పేం లేదు కోరిక మీ పర్మిషన్ అడిగి పుట్టదు దాని అంతటా అది అలా రోడ్డు మీద వెళ్తుంటే ఆ పోస్టర్స్ అన్నీ చూసి చూసి చూసి సినిమా పోస్టర్స్ ఈ ఈ స్టార్ చాలా బాగుంది ఇవిడ ఈవిన్నోసారి చూస్తే బాగున్నామని అది కోరిక పుట్టింది కోరిక వాడు ఏమైనా ఆలోచించాడు మనమేమో చదువుకుంటున్నాం కదా ఇప్పుడు చదువుకు కాలేజీ మానేసి బాంబే ఉంటే ఆవిడ కనపడినా పెట్టేనా ఒకవేళ కనపడితే మాత్రం ఈ చదువు అంతా కూడా కొండక్ట్ చేస్తుంది కాబట్టి ఈ కోరిక తగ్గదు అని విడిచిపెట్టేశాడు చదువుకున్నాడు ఇంకొకడు ఏం చేశాడు ఈ కోరికను పట్టుకుని బాంబే కోనార్క ఎక్స్ప్రెస్ ఎక్కాడు బాంబేలో దిగాడు బాంబేలో దిగి కొంత డబ్బు కూడా ఒకటికి ఇంటి దగ్గర నుంచి వాడితోటి ఈ సినిమా యాక్టర్లు ఎక్కడ ఉంటారో అక్కడికి తీసుకెళ్లమని చెప్పాడు తీసుకెళ్లమని చెప్తే ఆర్కే స్టూడియోస్ గేటు దగ్గర దీంట్లో ట్యాక్సీ కూడా వంద రూపాయలు వచ్చింది ఆ గేటు వేసేసి ఉంటుంది ఆ గోర్ఖాతో వెళ్ళి ఆ గోర్ఖాకి డబ్బులు ఇచ్చి ఆ అమ్మగారు కారులో వెళ్ళినప్పుడు ఆవిడని చూపించు ఈవిడ ఆ కారు చూశాడు ఏమన్నమాట అది అది వివేకమే ఉంది కోరిక తీరిపోయింది అప్పుడు ఏది చేయాలి ఆవిడతో మాట్లాడాలనే కోరిక పుట్టింది వీడికి చూడాలనే కోరికతో హైదరాబాద్లో రైలు ఎక్కిన వాడికి తీరా చూడడం అయిన తర్వాత ఆవిడతో మాట్లాడాలి అనే కోరికలు ఉంటాయి ఏమిటి కోరికలు ఈ సంసారం యొక్క కోరికలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ కోరికను ఏం చేయాలి దాన్ని పరిశీలించాలి ఈ కోరికని మనము పరిశుభ్ర చేయడము తగ్గునా అని పరిశీలించాలి కానీ దానిని ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి ఎలాంటి వాడంటే ఈ కోరిక పుట్టింది కదా ఈ కోరిక యొక్క విలువ ఎట్టిది అనుకుని త్యాగం చేసేస్తాను నేను ఊరికే మీకు యంగ్ మ్యాన్కి వచ్చే కోరిక దృష్టాన్ని అని చెప్పాను ఒక ఆయనకు కోరిక పుట్టింది ఏమిటి ఆయనకి డెబ్భై ఏళ్ళు మనం ఇంకో పదేళ్ళు బతకాలంటే ఏం చేయాలి అని నన్ను అడిగాడు ఎందుకంటే పదేళ్ళు బతకడం అవసరం కదా ఇంకో పదివేలు బతికారు అనుకోండి మోకాళ్ళు ఇప్పుడు ఇప్పటికే కట్టకట్టలాడుతున్నాయి ఇంకా అసలే పనిచేయడం మానేస్తే మిమ్మల్ని ఎవడో గుంజా కాబట్టి వేసి తోట తీసుకెళ్తూ ఉండాలి తర్వాత గుండె కొట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఒళ్ళు నెప్పులు చేస్తూ ఉంటుంది తర్వాత సెనైల్ అంటే మీ అంతటా మీరు బాత్రూమ్కి వెళ్ళడం కూడా కష్టమైపోతుంది ఎందుకంటే అటువంటి జీవితాన్ని కోరుకోవడం అనవసరం కదా అని నేను సలహా చెప్పాను అంటే కరెక్టేనా సలహా బాగుంది అయితే ఇప్పుడు భగవంతుని ప్రార్థించడానికి మరి ఏలా ప్రార్థించమంటావు అంటే చూడండి ఆయుర్దాయం ఎంత ఇవ్వాలో భగవంతులే నిర్ణయించుకుంటాడు ఆయుర్దాయం ఉన్నంత వరకు పెద్ద దుఃఖము లేకుండా శరీరంలో పీడ ఎక్కువ లేకుండా జీవించి ఆ ఉన్న సమయాన్ని ఈశ్వరుణ్ణి సద్వినియోగం అయ్యేట్లాగా నాకు అటువంటి భాగ్యాన్ని ప్రసాదించుము అని మీరు ప్రార్థన చేసుకోవాలి అలా ఉండాలి కానీ కోరిక ప్రార్థన అలా ఉండాలి కానీ నేను ఇంకో పదేళ్ళు బతకాలి అని మీరు పూజ చేశారనుకోండి సరే అస్తూ ఇంకో పదేళ్ళు బతికిచ్చారనుకోండి ఆ పదేళ్ళు మీరు అపోలో చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ బతకాల్సి ఉంటుంది ఎందుకు ఈ సంసారంలో కామనలు అన్నింటివే సపోజ్ మీకు మీకు పది లక్షలు ఉందనుకోండి దాన్ని ఇరవై లక్షలు చేయాలి అని కోరిక కలిగింది ఏదో పూజ చేశారు ఇరవై లక్షలు అయ్యింది అప్పుడు మీ జీవితం ఎలా తయారవుతుందో ఇప్పుడున్న టెన్షన్కి పది రెట్ల టెన్షన్ పెరుగుతుంది భయాలు పెరిగిపోతాయి దుఃఖాలు పెరుగుతాయి కష్టాలు పెరుగుతాయి మీరు తెలుసుకోలేకపోతున్నారు డబ్బు మూట కడితే సుఖం అనుకుంటున్నారు మీరు డబ్బు మూట కడితే దుఃఖం తప్ప మరి ఏమీ లేదు సరే ఉన్న డబ్బేదో ఉంది ఇంకా ఇప్పుడు కొత్త డబ్బు అక్కర్లేదు ఉన్న డబ్బు చాలు కొత్త డబ్బు వస్తే పోనీ రానివ్వండి మనం పని కట్టుకుని డబ్బు కోసం పూజ అది అనవసరం అని అలాగే కోరికను పరిష్కరించాలి అక్షయ తృతీయ బంగారం కావాలనే కోరిక పుడితే ఈ బంగారం అంతా మనం నెలలో పెట్టుకుంటే ఈ దొంగల దృష్టంతా మన ఉంటుంది వాడు మెడను ఉత్తరించి వాడు బంగారం పట్టుకుపోతాడు వద్దీ బంగారం మనకి అనుకోవాలి అక్షయ తృతీయ నాడు త్రిగుణాత్మకమైనటువంటి సంసారానికి పైపోయే ఉపాయాలు చూసుకోవాలి కానీ తృతీయ అనే తృతీయ నాడు అలా త్రిగుణాతీతంగా పోవాలని కూడా తృతీయ అంటే త్రిగుణాతీతం అవ్వాలి కానీ బంగారం కోసం తృతి ఎవరికి చెప్పాడండి కాబట్టి కోరికలన్నిటినీ వివేకంతో పరిశీలించి తిరస్కరించాలి తప్ప ఆ కోరిక పట్టుకుని దాని వెనకాల పడి దానికో కర్మం చేసి తద్వారా ఏదో నెత్తికి ఎత్తుకుందామనేటువంటి ప్రయత్నము పూర్తిగా రూపాయికి వంద పైసల వంతు అవివేకము మాత్రమే అది సర్వారంభ పరిత్యాగి అంటే ఓ మహాత్ముడు అంటాడు మీకు జీవితంలో అనుభవానికి వచ్చే దుఃఖమంతయూ కూడా కామనల నుండియే పుట్టినది మీరు కామనలను పూర్తిగా విడిచిపెట్టేస్తే జీవితంలో దుఃఖం అనేది లేకుండా తెలియకుండా అయిపోతుంది అనేది లేకుండా మీరు శాంతంగా జీవించగలుగుతారు మీరు ఉన్నదానితో సంతోషమును కలిగినందుట ద్వారా ఆనందాన్ని అనుభవించగలుగుతారే కానీ కోరికలను తీర్చుకున్నటం ద్వారా ఆనందాన్ని ఎన్నడూ పొందలేరు ఎందుకంటే కోరికలు తీరిన ప్రతి సందర్భంలోనూ కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి అరటి పిలకలు అంటారు చూడండి దుంపకి పిలకలు పుట్టుకొస్తూ ఈ కోరికలు కాబట్టి సకలములైన కామ్య కర్మలను విడిచిపెట్టి ఉన్నదానితో వచ్చిన దానితో సంతోషముగా ఉండగలుగుత అది చాలా మెచ్యూర్ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా పరిపక్వమైనటువంటి మానసిక స్థితి అటువంటి మానస స్థితి ఉన్నవాడు మాత్రమే యథార్థమైన భక్తిని ఆత్మస్వరూపాన్ని తెలియగలుగుతాడు సర్వారంభ పరిత్యాగి మద్భక్త సమే ప్రియ ఇటువంటి భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడు నాకంతయ్యూ ప్రీతిపాత్రుడు ృ్యతి నే నోచతి నాంక్షుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ భక్తిమాన్య స మే ప్రియ ఎవడైతే భక్తి కలిగి ఉంటాడో భక్తి య భక్తిమాన్ భక్తి కలిగి ఉంటాడో నాకు ప్రీతి పాత్రుడు భక్తి అంటేనే ప్రీతి భక్తి అంటే ప్రీతి అని అర్థం సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని నారద మహర్షి భక్తి సూత్రాల్లో ప్రవచించినాడు భక్తి యొక్క నిర్వచనం ఏమిటి భక్తి అంటే భక్తి గురించి బాగా తెలుసుకోవాలి ఊరికే అల్లరి చేసి భక్తి అనుకోకూడదు భక్తి గురించి తెలుసుకోవాలి భక్తి అన్నది సైలెన్స్లో ఆంతరమైన నిశ్శబ్దంలో హృదయంలో ఆత్మరూపంగా అనుభవానికి వచ్చేది భక్తి తప్ప ఊరికే గడబిడ చేసి భక్తి అనుకోకూడదు అసలు ముందు గడబిడ చేయడం మానేయ సైలెంట్ అయిపోవాలి హిందూయిజం అంటే హిందూయిజం ఇన్ డూయిజం ఇన్ అది హిందూయిజం అంటే ఆంతరమైన వివేక దృష్టి కలిగి ఉంటుందా సో సా పరమ ప్రేమ రూప భక్తికి నిర్వచనం ఏమిటా భక్తి సా అంటే భక్తి అక్కడ మీరు నారదభక్తి సూత్రాలు చూస్తే ఆశ్చర్యపోస్తారు ఆయన అక్కడ దాని తర్వాత సూత్రం ఏమిటో చూసిన నా కామయమానా ఆ తర్వాత ఈ భక్తి ఎలా ఉంటుంది అంటే కోరికలు అనేవి ఏమిటి ఉండవదాలి ఎలా ఉంటుంది ఆ సో ఆ భక్తి ఏమిటంటే అశ్విన్ అంటే ఈ పరమాత్మయందు పరమ ప్రేమ అని ఈ పరమాత్మ ఈ పరమాత్మ ఆ పరమాత్మ కాదు ఈ అశ్విన్ అశ్విన్ అంటే ఇదంశబ్దం అనేది ఏ పరమాత్మ ఇక్కడెక్కడ ఉన్నాడండి వైకుంఠంలో ఉన్నాడేమో కదా అక్కడ ఆ పరమాత్మ ఎందు భక్తి ఉండాలి కానీ ఈ పరమాత్మ ఎందు భక్తి ఉంటాడు ఏమిటి అంటే చూడండి పరమాత్మ మీ కంటి ముందు ఉన్నాడు పరమాత్మ మీ కంటి ముందు లేకుంటే ఇంకెక్కడా లేడు ఆకాశం ఆకాశం స్వర్గంలో ఆకాశం స్వర్గంలో ఉండడం ఏమిటా ఆకాశం ఎక్కడుంది మీ ముఖం ముందు ఉన్నదే ఆకాశం ప్రకాశం ఎక్కడుంది ప్రకాశం ఒకడు ప్రకాశాన్ని వెతుక్కుంటూ వయలుదేరాడు ప్రయాణం చేస్తున్నాడు ఏమంటే ఎక్కడికి వదిలేదు సంజిపించడం అంటే ప్రకాశమును వెదికి పట్టుకున్నంత కొరకు నేను వెళుతున్నాను అంటే అయ్యో మీరు పొరపాటు చేస్తున్నారే ఏమిటి పొరపాటు ప్రకాశాన్ని తెలుసుకో ప్రకాశం అంటే వెలుగండి దాన్ని తెలుసు దాన్ని పట్టుకోవడం పొరపాటు ఎలా అవుతుందే అలా మీరు ప్రయాణం చేస్తున్నారు ప్రకాశాన్ని పట్టుకోవాలని ప్రయాణం చేయడం ఏమిటి నడిచి వెళ్తున్నారు నడవాలంటే చూసి అడుగు వేస్తున్నారు కదా ఆ అడుగు వేయటానికి చూడాలి చూడ్డానికి వెలుగు ఉండాలి ఆ వెలుగు ఉంటేనే మీరు అడుగు వేయగలుగుతారు కాబట్టి వెలుగు పట్టుకోవడానికి ఎక్కడికి ప్రయాణం చేస్తారు మీరు ఈశ్వరుడు అంటే అంటే ఆకాశాన్ని వెతుకుతో ఎవడైనా బయలుదేరితే ప్రకాశాన్ని వెతుకుతో ఎవడైనా బయలుదేరితే వాడు ఎంతటి బుద్ధిశాలియో ఈశ్వరుణ్ణి వెతికేవాడు కూడా అంతటి బుద్ధిశాలి అంటే బుద్ధిహీనుడు అని అర్థం బుద్ధి చేయాలి అంటే అదేదో అంటున్నారు ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి తామసాజన దీని లూజ్ కాంటాక్ట్ సంగతి ఏదైనా సెటిల్ చేయాలండి ఇప్పుడు మళ్ళీ వచ్చింది దాని అనుగ్రహం లూజ్ కాంటాక్ట్ అంటే అలాగే ఉండదు అది ఎక్కడుందో తెలీదు అది వచ్చినప్పుడు పోదు రాలేదు సో ఇదం సూత సంహిత ఇదం ఇదిగో తీర్థం అదిగో క్షేత్రం అదిగో క్షేత్రం ఇదిగో తీర్థం ఏమంటే క్షేత్రం అంటే ఎక్కడుంటుందో అన్నారు క్షేత్ర విఠల ఎక్కడుంటుంది విఠలంటే ఏమిటో తెలుసు మీకు విత్ స్థల స్థల అది విత్తలవుతున్న స్టనాష్ ఇలాంటివి కొన్ని ఉంటాయి దానికి ఏమండి విత్ అంటే ఎరుక ఎరుక తెలివి ఏమంటే తెలివి ఎక్కడ ఉంటుందండి ఏళ్ళో ఉంటుందండి తెలివి చెప్పండి ఏవులో ఉండడం ఏమిటేట కాదు ఎవరో దీ ఎల్లుంటుంది తెలివి దీ ఎల్లుంటుంది స్థల అంటే గట్టిగా ఉండుట ఎవరి స్థలము అనే మాట విన్నారా స్థలము స్థా గతి నివృత్తం అనే ధాతుల నుంచి వచ్చింది స్థలము అంటే ఏంటి మీకు స్థలం ఉందనుకోండి ఆ స్థలం ఎక్కడికైనా వెళ్తుందో పదిహేను తర్వాత వచ్చిందో అక్కడే ఉంటుంది పదిహేను స్థలము రేపు వితు స్థల ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడో తెలుసిన అలా ఉంటాడు కథ ఉంటాడు ఉంటాడు ఇక్కడ వితు స్థల క్షేత్రంలో ఉంటాడు ఏదీ క్షేత్రం క్షేత్రం ఏది ఇదం శరీరం కౌంటేయ క్షేత్రమిత్యభిధీయతే ఈ శరీరము ఓ అర్జున నేను క్షేత్రం ఈ క్షేత్రంలో విఠలుడు ఉంటాడు ఆత్మ చైతన్య రూపంలో ఉంటాడు అక్కడ పట్టుకోవాలి ఎనీవే సో సాత్తు అశ్మి ఈ కళ్ళ ఉన్నాడు దేవుడు ఎలా ఉన్నాడు అదిగో నింగి నిప్పు నీరు ఇంకోటి మిగిలిపోయేది గాలి నింగి చెప్పేశాను ఆ రూపంగా పంచభూతాల రూపంగా ఉన్నాడు పంచభూతాలు దేవుడే దేవుడికి ఐదు ముఖాలు పంచముఖ పంచ అయ్యా ఆయన ఐదు ముఖాలు పెట్టి కూర్చుంటాడని కాదు సినిమా ఆ నాటకాల కంపెనీలో అట్టముఖాలు పెట్టుకున్నట్టుగా అలా అనుకోవద్దు మీరు ఇవి ఐదు ముఖాలు పంచముఖాలు ఇవి పంచముఖాలు పంచభూతముల రూపంగా మన ముందు ఉన్నాడు కనుక అస్మిన్ అంటే సకల జగద్పంగా నడిచే దేవుడు ప్రతి మనిషి లోపల దేవుడు ఉన్నాడు ప్రతి ప్రాణి దేవుడు ఉన్నాడు భూమి నేల నిప్పు అన్నీ వాటన్నిటి దేవుడు ఉన్నాడు మన మన జగత్ రూపంగా జగదేవ హరి హరిరేవ జగత్ అటువంటి జగద్రూపంగా మన ముందు ప్రకాశిస్తున్న ఈశ్వరునిపై ప్రేమ భక్తి అంటే ఎటువంటి ప్రేమ పరమప్రేమ పరమప్రేమ అంటే సుప్రీం డివోషన్ వివేకానందుని ట్రాన్స్లేషన్ అది డివోషన్ ఏమిటి సుప్రీం అక్కడ అంటే నా కామయమాన ఈ ప్రేమలో కోరిక ఏమీ ఉండదు ప్రేమించడం అంటే ఏమిటండి ప్రేమించటం అంటే అపేక్ష ఉంటే ప్రేమే కాదు మనకేం లాభం ఉంది అంటే ఇంక ప్రేమే ఉంది దాంట్లో మనము ఎటువంటి లాభాపేక్ష ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా ఇవ్వడమే లక్ష్యంగా మనం మానసిక స్థితి నిర్మాణమైతే దానికి ప్రేమ కనుక అటువంటి ప్రేమ ఈశ్వరుని ఎందు ఉండగలను దాన్ని భక్తి అంటారు సాత్వస్మిన్ పరమ ప్రేమ న కామయమాన అటువంటి భక్తి ఈశ్వరునిపై ప్రేమ ఎవరికి గలదో ఈశ్వరునకు ప్రీతి ఉండును భక్తిమాన్య సమే ప్రియ ఆ భక్తుడు ఉంటాడు శంకరుల అవతారిక కింఛ భక్తుని యొక్క లక్షణం ఇంకా వస్తోంది ఎలాగా ష్యతి హర్షమును కలిగి ఉండడు శ్రీకృష్ణుడు రిపిటేటివ్గా ఉంటాడు ఏదైనా ఒక పాయింట్ అని రిపీట్ చేస్తాడు ఆయన రిపీట్ ఎందుకు చేస్తాడంటే ఆయన దేన్ని రిపీట్ చేశాడో దాన్ని మీరు పట్టుకోవడం కోసం రిపీట్ చేస్తాడు హర్షము అంటే మోతాదుమించిన సంబరము సంబరాలు అంటారు చూడండి సంబరాలు మోతాదుమించిన సంబరము అది భక్తికి తగదు అంచేతనే ఇప్పుడు ఈవేళ పండగ స్వీట్ స్వీట్లు చేద్దాము చేస్తాము అన్నారు ఎవళ్ళో నాతో చూడండి పండగ సంబరము స్వీట్లు చేయకూడదు ఒక స్వీట్ చేసుకోవాలి మోతాదులో ఉండాలి రెండు స్వీట్లు మూడు స్వీట్లు చేసేసి చెరొకటి ఒక పిసరు తినేస్తే అది రోగం దేవుడికి భోగం దేవుడికి భోగం అన్న దేవుడికి భోగం ఏమిటండి భో ఆయన ఆనంద స్వరూపుడు ఆయనకి భోగం ఏమిటండి చప్పని భోగ యాభై ఆరు స్వీట్లు ఇదంతా కూడా పిచ్చి ఏమీ సందర్భం లేదు సంబరము మోతాదు నుంచి ఉండకూడదు దేవుడికి అగరబత్తి వెలిగించండి అగరబత్తీలు వెలిగిస్తామనకూడదు అగరబత్తి వెలిగించి దీపం పెట్టాలి దీపం పెట్టండి ఓ దీపం పెట్టాలి కోటి దీపాలు పెడతాం కోటి దీపాలు పెడితే ఎంత నూనె వాడతారు మీకు అంటే ఏంటి మీ అహంకారాన్ని పెంచుకుంటున్నారా దేవుడికి భక్తిని చేస్తున్నారా కోటి దీపాలు పెట్టారనుకోండి హౌ మచ్ ఆయిల్ యూఆర్ యూజింగ్ బీ నో ఇండియా ఇంపోర్ట్స్ ఆయిల్ కొంచెం ఎకానమీని కూడా అర్థం చేసుకోవాలి ఇష్యూస్ ఉంటాయి ఇటువంటివన్నీ సమగ్రమైన దృష్టిని కలిగి ఉండాలి అంటే మీ దగ్గర డబ్బు ఉంది కదా అని మార్కెట్లో ఉన్న ఆయిల్ అంతా దీపాలకి ఖర్చు పెట్టేస్తే సామాన్య మానవుడు వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేస్తే మళ్ళీ దానికి మీరు వేరే ఆర్గనైజేషన్ పెట్టుకుని వాళ్ళ కంప్లైంట్లను ఎదుర్కోవడానికి వేరే ఆర్గనైజేషన్ ఒకటి ఫ్లోట్ చేయాలి ఇలాంటి లౌకిక పాలిటిక్స్లో పడిపోతారు దీపంగా సంబరము మొతాదు నుంచి చేయవద్దు యోన హృష్యతి హర్షము అంటే మితిమించిన మితిమీరిన సంబరము హర్షము అంటే తప్పదు భక్తుడు ఎలా ఉండాలంటే చాలా సోబర్గా ఉండాలి నిబ్బరంగా ఉండాలి సైలెంట్గా ఉండాలి కాముగా క్వయక్ట్గా ఉండాలి అది భక్తి యొక్క లక్ష్యం అంతేగానే కాళజీ ఎదురు గజ్జను కట్టుకుని జంతులు వస్తాను భక్తి అలా ఉండకూడదు అంటే మరి భక్తిలో అలాంటివి కూడా ఉన్నాయని అంటారు యథార్థమైన భక్తిలో అలాంటివి ఉంటాయేమో నాకు తెలీదు మొత్తాన్ని నేను మహాత్ముని అడిగాను ఏమండి భక్తి పేరిట కీర్తనం ఉన్నది పాటుగా డ్యాన్స్ కూడా ఉంది కదా దాని మాట ఏమిటని అడిగాను ఓ మహాత్ముని అడిగాను ఆయన అన్నారు కీర్తనం వరకు పర్వాలేదు అది అని చెప్పారు డాన్స్ అంటే గెంతులు వేస్తుంటే దర్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ కాల్ అబ్యాండన్మెంట్ అబ్యాండన్మెంట్ అని ఒక స్టేట్ ఆఫ్ మైండ్ సైకాలజీలో ఉంటున్నాయి ఇప్పుడు దాంట్లో పడతాడు అది ఇట్ ఈజ్ నాట్ అడ్విసిబుల్ ఇట్ మే హ్యావ్ సమ్ గుడ్ ఇన్ ఇట్ ఐ డోంట్ నో బట్ అల్టిమేట్లీ ఇట్ ఈజ్ నాట్ అడ్విసిబుల్ భక్తి అంటే అందరూ కూర్చొని ధ్యానం చేయడం అలాంటిదితో ఆలోచన చేసుకోవాలి సో ఎనీవే యోన హృష్యతి ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అంటే హర్షర్షం అనే మాటను బట్టి నేను అలా చెప్పాను హర్షం అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి సంబరాలు మొదలుపెట్టడం తప్పు వీ హ్ కవర్డ్ దట్ గ్రౌండ్ యోన హృష్యతి విల్ కంటిన్యూ ఒక చిన్న అనౌన్స్మెంటు నేను మర్చిపోతూనే ఉన్నాను అనౌన్స్మెంట్